السلام عليكم ورحمة الله وبركاته حاميداً ومصلياً أما بعد رجمارغم ٹي وي پريكشاكو لكو مرناناً تل جيويتماني أمشم لو سواگتم نرقم نرقا واسلو واركي ايو وبدأي شكشل گلونچي منم تلسکونتو النامو نرقم لو يندرو كاپلا دارو لو انتارو وار اندري ناية قدأينا కాపలాదారి వారందరికీ నాయకుడు అతని పేరు మాలిక్ లో ఆయన ప్రస్తావన వచ్చి ఉంది నరకవాసులు ఆయన్ని పిలుస్తూ అల్లాతో చెప్పండి మమ్మల్ని ఈ నరకం నుండి బయటికి తీయాలి అని కోరుతారు అదే విషయాన్ని అల్లాహతాల ఇలా ప్రస్తావించాడు وَنَا دَوْيَا مَالِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكُ قَالَ إِنَّكُم مَا كِثُونَ وَارُو عَرُسْتُونَ تَارُو او مالِك مَيْمُئِنَ رَكَمْ لَوْا پَدَي شِكْشَ لُو بھرِنچَ لَيْنِي بِي مَيْمُئِئِ كَرْنَي نَشِنْچِ پُوَوَالَنِي نِي پرَبُونُ కోరుకో అప్పుడు అతనేమంటాడు ఇలా మీ కోరికలు పూర్తి కావు మీరు ఇక్కడే పడి ఉంటారు నరక కాపల దారుల ఈ నాయకుడు చూడడానికి ఎంతో భయంకరంగా మరియు అతడు పుట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా నవ్వలేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైవసం తెలిపారు ఆ హదీథు సహీ బుఖారి సహీ ముస్లింలో ఉల్లేఖించబడినది సమురా బిన్ జుంద్ బ్రదీ అల్లాహు తాలాను ఉల్లేఖించిన ఆ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఆయన చూసిన స్వప్న గురించి తెలియజేశారు మరియు ప్రవక్తలకు చూపబడే కళలు స్వప్నలు వాస్తవము నిజము అన్న విషయం మనకు తెలిసినది ప్రవక్త చెప్పారు ఫన్ తొలక్తు నేను ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను ఆ నరకంలో అక్కడ ఒక వ్యక్తిని మహా అసహ్యకరమైన ఆకారంలో చూశాను మీలో ఎవరైనా అసహ్యకరమైన ఆకారం అంటే ఎంత అసహ్యకరమైన ఆకారం మీ మనసులో వస్తుందో అంతకంటే మరి అసహ్యకరమైన ఆకారంలో నేను ఒకరిని చూశాను అతడు నరకం వద్ద ఆ నరక అగ్నిని తేజింపజేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఓ జిబ్రీల్ ఇతను ఎవరు అని నేను అడిగాను తర్వాత నాకు సమాధానం ఇవ్వబడినది ఫు మాలికు హాజిని ఇతనే మాలిక్ నరకం యొక్క కాపలా మరియు ప్రవక్త సలహు అలైవసం వారికి మేరాజ్ చేయించబడినప్పుడు గగన ప్రయాణానికి వెళ్ళినప్పుడు ప్రతీ ఆకాశంలో వెళ్ళినప్పుడు ఆ ఆకాశంలో ఉన్నవారు ప్రవక్తలు కానీ దైవదూతలు కానీ ఎవరైనా అందరూ నవ్వు ముఖముతో ఆనందంతో స్వాగతం పలుకుతూ వారితో సలాం దువాలు జరిగాయి కానీ కేవలం ఒకే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి అతని నుండి నేను దాటినప్పుడు సలాం చేశాను ఫసల్లం తో ఆలయీ ఫరద్ ఆలయ్య సలాం నేను అతనికి సలాం చేస్తే అతను నా సలాంకు జవాబు పలికాడు కానీ నవ్వలేదు చిరుముఖంతో ఆనందంతో నాకు సమాధానం పలకలేదు నాకు స్వాగతం కూడా పలికాడు కానీ అది కూడా నవ్వు ముఖం ఏమాత్రం లేదు అప్పుడు జిబ్రిల్ నాతో చెప్పారు యా మహమ్మద్ సల్లహు అలూ వసల్లంక మాలికు ఖాజిని జహన్నం ఇతను జహన్నం నరకం యొక్క కాపలదారి అయిన వారికి నాయకులైనటువంటి మాలిక్ అతని పేరు లంయద్ హక్ ముందు హులిఖ్ అతను పుట్టినప్పటి నుండి ఇప్పటి ఒక్కసారి కూడా నవ్వలేదు వలో దోహిక ఇలా దోహిక ఇలై అతను కనీసం ఏ ఒక్కరి వైపునైనా చూసి నవ్వి ఉండేదింటే ఆ ఒక్క వ్యక్తి నీవే అయి ఉండేవానివి కానీ అతను నీవైపు కూడా చూసి నవ్వలేదు ఇక గమనించండి ఇంతటి ఘోరమైన కాపల దారి ఆ నరకం యొక్క కాపల ఆ నరకంలో పడే వాళ్ళ పరిస్థితి ఏముంటుందో అది ఇంకా ముందుకు ఆ విషయాలు రానున్నాయి కానీ ప్రస్తుతం నరకం నరకం యొక్క వైశాల్యం మరియు నరకం దాని యొక్క కాపలదారులు ఆ కాపల దారులకు నాయకుడైన వాడు ఇలాంటి వాడు వారి యొక్క గుణగణాల గురించి మనం ప్రస్తుతం తెలుసుకుంటున్నాము అయితే మహాశివులారా నరకంలో ఎన్నో స్థానాలుంటాయి వాటిని దరఖాత్ అని కూడా అనడం జరుగుతుంది అరబిలో ఎవరి పాపాలు ఏ విధంగా ఉంటాయో దాని ప్రకారం వారు వారికి తగిన స్థానంలో ఉంటారు కొందరు అల్లా పంపినటువంటి సత్యధర్మం పట్ల కేవలం విముఖత చూపుతారు అంతే స్వీకరించరు కానీ వారి మనస్సులో ఈ ధర్మం పట్ల ఎలాంటి శత్రుత్వం గాని ద్వేషం గాని కపటం గాని ఉండదు మరియు అల్లా యొక్క విషయం ప్రవక్తల యొక్క విషయం వచ్చినప్పుడు ఓ గౌరవభావం వారిలో ఉంటుంది వీరు వాస్తవానికి తిరస్కరించిన వారే కానీ వీరిది ఒక స్థానం ఏది ఉంటే మరికొందరు సత్యాన్ని తిరస్కరించి ద్వేషం కపటం శత్రుత్వం వహిస్తారు వారు వీరికంటే మరి ఎక్కువ భయంకరమైన స్థానంలో ఉంటారు వీరికంటే మరీ దుర్మార్గులు మరికొందరు ఉంటారు వారి శత్రుత్వం వారి యొక్క ద్వేషం కపటం మనసులోనే ఉండకుండా దాన్ని ప్రస్ఫుటం చేస్తారు సత్యం నశించాలన్నట్లుగా కుట్రలు పన్నుతారు సత్యంపై ఉన్నవారి జీవితాల్లో జోక్యం చేసుకొని వారిని ప్రశాంతంగా జీవించే హక్కు కూడా ఇవ్వనట్లుగా ఇవ్వకుండా చేస్తారు అలాంటి వారు మరింత భయంకరమైన ఎక్కువ శిక్షలు గల స్థానంలో ఉంటారు ఈ విధంగా మహాశివులారా మనకు అర్థం కావడానికి ఈ మూడు రకాలు నేను తెలిపాను కానీ ఇంకా వేరే ఏ ఏ పాపాలైతే ఉన్నాయో ఆ ఆ పాపాల పరంగా ప్రతి ఒక్కరు వారి వారికి తగిన స్థానంలో ఉంటారు అంటే నరకంలో కూడా వివిధ స్థానాలు ఉంటాయి ఎవరు ఎలాంటి ఆచరణ ఆచరించారో దాని ప్రకారం వారికి వారి స్థానాలు ఉంటాయి మరియు మునాఫిఖీన్ కపట విశ్వాసులు ఇన్ ముఫికర్ కపట విశ్వాసులు నరకంలోని అధమ స్థానంలో వారు అక్కడ ఉంటారు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది స్వర్గంలో ఏ స్థానాలు అయితే ఉంటాయో అవి పైకి ఉంటాయి మరియు నరకంలో ఏ స్థానాలు అయితే ఉంటాయో అవి కిందికి ఉంటాయి విశ్వాసుల్లో పుణ్యాత్ముల్లో అతి గొప్ప స్థానం వారు అతి ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు మరియు అవిశ్వాసుల్లో పాత్ముల్లో అతి చెడ్డవాళ్ళు నరకంలోని అతి అధమ స్థానంలో క్రింది స్థానంలో పడి ఉంటారు అల్లా తల ఇలాంటి నరకాల నుండి మనందరినీ కూడా కాపాడుగాక వాటిలో చేర్పించే పాపాల నుండి కూడా దూరం ఉండే భాగ్యం ప్రసాదించుగాక మహాశివులారా నరకంలో కూడా స్థానాలు వేరువేరుగా ఉంటాయి అనేది ఏదైతే తెలుసుకున్నామో దాని ప్రకారంగా శిక్షలు కూడా వేరువేరుగా ఉంటాయి అన్నింటిలో ఒకే రకమైన శిక్ష అనేది ఉండదు వారు చేసిన కర్మలను బట్టి వారిని శిక్షించడం జరుగుతుంది దీనికి సంబంధించిన పురాణాలు ఎన్నో ఆయతలున్నాయి సూరత్ గాఫిర్ ఆయత్ నెంబర్ 46 లో అల్లాహ్ చెప్పాడు వయౌమ తఖూముస్ సఆతు అద్ఖలు ఆల ఫిర్ఆуна అషదల్ అజాబ్ మరి పుడైతే ప్రళయం సంభవిస్తుందో ఫిర్ఆన్ వాసలనూ అతి ఎక్కువగా మరి యొ కఠినమైన శిక్షలలో ప్రవేశించండి అని చెప్పడం జరుగుతుంది ఇదిక్కడ విషయం ఏమ తెలుసింది ఆదాబ్ అంటే శిక్ష అషద్దిల్ ఆదాబ్ కఠిన శిక్షల్లో కూడా మరి ఎంతో కఠినమైన దానిని అషద్ అని అంటారు తే సామాన్య శిక్షలో కాదు అతి కఠినమైన శిక్షలో అతన్ని పడవ్యండి అని చెప్పడం జరుగుతుంది సూర నహల్ సూర నంబర్ పదహారు ఆయత్ నంబర్ ఎనభై ఎనిమిది గమనిస్తే అల్లీన్ అఫరు వసదు ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో మరియు ప్రజలను కూడా అల్లా మార్గం నుండి ఆపివేశారో అల్లా మార్గం వైపునకు రాకుండా చేశారో వారి గురించి అల్లా ఏం చెప్పాడు అల్లదీన కఫరు వసద్దు అబీలిల్లా ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో అవిశ్వాసానికి పాల్పడ్డారో మరియు అల్లా మార్గం నుండి ప్రజల్ని అడ్డుకున్నారో ఆపుతూ ఉన్నారోహు ఆదాన్ ఆదాబ్ వారి శిక్షలపై మరింత వారి యొక్క శిక్షను ఇంకా పెంచడం జరుగుతుంది అల్లాహెందుకు బిమా ఖాను యుఫ్సిన్ వారు ఏ ఫసాద్ అయితే చేస్తూ ఏ సంక్షోభం అయితే లేపుతూ సత్యానికి సత్య ధర్మానికి వ్యతిరేకంగా ఎలాంటి పండాగాలు పన్నుతున్నారో దానికి కారణంగా ఇక్కడ ఏం తెలిసింది మనకు కొందరు ప్రజల్లో ఉన్నారు వారు సత్యాన్ని తిరస్కరిస్తున్నారు కానీ మరికొందరు ఎలా ఉన్నారు కేవలం తిరస్కరించడమే కాకుండా ప్రజల్ని ఆపుతున్నారు మరీ సంక్షోభాన్ని లేపుతున్నారు వారికి సామాన్యులలాగా శిక్ష ఉండకుండా వారి యొక్క శిక్ష ఇంకా పెరుగుతూ ఉండాలి అందు గురించి ఎలా ఏమన్నాడు వారి శిక్షపై శిక్షలను మరింత పెంచుతూ ఉంటాడు అలాగే ఎవరైతే పాప కార్యాల్లో అవిశ్వాస కార్యాల్లో నాయకులుగా ఉంటారో రాని వాళ్ళను కూడా బలవంతంగా చెడువైపులకు ఆహ్వానిస్తూ ఉంటారో ప్రజల్ని మోసపెట్టి వారిని ధర్మం నుండి ఆపి అధర్మం వైపునకు తీసుకువెళ్తూ ఉంటారు అలాంటి వారికి కూడా సామాన్యుల మాదిరిగా శిక్ష ఉండదు మరి ఘోరమైన శిక్ష ఉంటుంది అంతేకాదు నరకంలో వెళ్ళిన తర్వాత ఆ అనుయాయులు ఎవరైతే ఈ నాయకుల మాటలను విని ఆచరించి నరకంలో పడ్డారో వారు సైతం తమ ఆ పెద్దలను శపిస్తూ ఉంటారు మరియు తో దువా చేస్తారు నరకంలో ఉండి వీరి వల్ల మేము సత్య మార్గాన్ని వదులుకున్నాము మార్గ భ్రష్టత్వంలో పడ్డాము అందుగురించి వీరిని మరింత శపిస్తూ వీరి యొక్క శిక్షను ఇంకా పెంచుతూ ఉండండి ఓ అల్లా అని అల్లాను కోరుకుంటారు ఈ విషయాన్ని అల్లాహతల్లా సూరే ఆరాఫ్ ఆయనబర్ ముప్పై ఎనిమిదిలో తెలిపాడు ఇంకా మహాశివులారా ఎవరైతే అల్లా ధర్మాన్ని కేవలం తమ కోరికల మట్టుకే అనుసరిస్తూ ఉంటారు ఇష్టమైన దానిని తీసుకుంటారు ఇష్టం లేని దానిని వదులుతారు ఇలాంటి వారికి కూడా చాలా కఠినమైన శిక్ష ఏర్పడుతుంది ఎందుకంటే వారు తమ మనోవాంచలను కోరికలను అల్లాకు సమర్పించకుండా తమ కోరికలకు బానిసలై ఉన్నారు ఏదైనా విషయం నచ్చింది అంటే అరే ఇది ధర్మంలో ఉంది కదా మేము ధర్మాన్ని పాటించే వాళ్ళము అని గొప్పలు చెప్పుకుంటారు మరి ఏదైనా విషయం నచ్చకుంటే అరే ఇది కాలానికి బాగులేదు ప్రస్తుతం దీన్ని మనం అనుసరించలేము వేరే వేరే అడ్డ సాకులు చెప్పి దాన్ని వదులుకుంటూ ఉంటారు అలాంటి వారి గురించి సోరే బకరాలు అల్లా చెప్పాడు అఫతు మిను బిబాదిల్ కితాబి వతక్ ఫురూన గ్రంథంలోని ఒక భాగాన్ని స్వీకరించి విశ్వసించి నమ్మి మరికొంత భాగాన్ని మీరు తిరస్కరిస్తున్నారా మీలో ఎవరైతే ఇలాంటి దుశ్చేష్టకు పాల్పడతారోనియా ఇహ లోకంలోనే మిమ్మల్ని అవమానానికి గురి చేస్తాను అని అల్లాహత అంటున్నాడు మరి పరలోకంలో ఏం జరుగుతుంది వారిని శిక్షల వైపుకు నెట్టేయడం జరుగుతుంది అని కాదు అశక్దిలాద శిక్షల్లో మరీ కఠినమైన శిక్ష వారికి విధించడానికి వారిని అటువైపునకు నెట్టేయడం జరుగుతుంది అంటే ఈ ఆయతులలో ఉన్న భావాన్ని కూడా గ్రహించి ఏ పాపాలు తెలువబడుతున్నాయో అలాంటి పాపాల నుండి మనం దూరముండి నరకంలో పడకుండా దాని నుండి రక్షణ పొందే వారిలో చేరే ప్రయత్నం మనం చేయాలి సోదరు సోదరి మనలారా నరకంలో శిక్ష అందరికీ ఒకే రకంగా ఉండదు ప్రతి ఒక్కరికి వారు చేసిన పాపాలకు తగిన రీతిలో వారికి శిక్ష ఈ విషయం హదీదుల ద్వారా కూడా మనకు బోధపడుతుంది ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలి వసలం ఇలా తెలిపారని సహీ ముస్లింలో ఉంది కాబన్హు అహుహు ఇలా తరు నరకాగ్ని కొందరిని వారి యొక్క చీల మండలాని వరకు మరికొందరి ముఖాళ్ళ వరకు మరికొందరి నడుము వరకు మరికొందరి మెడ వరకు నోటి వరకు అగ్ని వారిని పట్టుకొని ఉంటుంది సాహిబుఖారిలో వచ్చిన ఒక హదీ ప్రకారం నరకంలో అతి తక్కువ శిక్ష ఎవరికైతే ఇవ్వబడుతుందో అతని ప్రస్తావన కూడా వచ్చి ఉంది ఏమిటి నరకం యొక్క చెప్పులు అతనికి ధరింపచేయడం జరుగుతుంది దాని మూలంగా అతని యొక్క మెదడు ఉడుకుతూ ఉంటుంది మరికొన్ని హదీసుల్లో దాని యొక్క పోలిక కూడా ప్రవక్త సలహా అలని తెలిపారు ఎలాగైతే పొయ్యి మీద ఏదైనా పాత్ర అందులో ఏమైనా విషయాలు పెట్టి మంట పెడితే ఎలా అవి ఉడుకుతూ మసులుతూ ఉంటాయో ఆ విధంగా ఆ వ్యక్తికి అలా ఏర్పడుతుంది మరికొన్ని హతీల ద్వారా తెలుస్తుంది ఈ అతి తక్కువ శిక్ష అనేది ప్రవక్త సల్లల్లాహలూ వసలం వారి యొక్క బాబాయి అబూ తాలీబ్కు జరుగుతుంది ఎందుకంటే ఆయన ఇస్లాంకు వ్యతిరేకంగానైతే లేకుండేరి ప్రవక్తకు తోడుగా ఉండి ఇస్లాం యొక్క సపోర్ట్లో తమ జీవితాంతం ఇస్లాంకు సపోర్ట్లో ఉన్నారు కానీ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు अल्लाहत आ प्रवक्त महानीय मोहम्मद सल अलम वार फारस व अतनी नरक अ बैठक की तीयड़ प्रलेदिनाड़ा का नरक अति तक शिष्य जो इकड़ विषय गमन రక్త సంబంధాల వల్ల ఇలాంటి సిఫారసులు ఏమైనా నడుస్తాయి మనకు మన పీర్లు మృషదులు మన పెద్దలు మన నాయకులు మన యొక్క ఫలానా ఫులానా వారు సిఫారసు చేసి మనకు లాభం చేకూరుస్తారు అన్నటువంటి భ్రమలో పడకండి ఆ నరకంలో నరకంలోని పాదరక్షలు బూట్లు తొడిగించడం వల్ల దాని మూలంగా అతని మెదడు అనేది ఉడికిపోతుంది అంటే అతడు अंत भयंकर गोप शिष नाक विधिंबड़ी अलग भावस्तार प्रलय दिना नरक शिखल विविध रूप को तक उ अति कठिन शिक्ष दादी और हदीत इला वादुनि అషద్దు షెహల్బాని ఇరమూల్లా సహీ ఉల్ జామేలో పేర్కొన్నారు హీత్ నంబర్ తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇహ లోకంలో ఎవరైతే ప్రజలను ఎంత కఠినంగా శిక్షిస్తారో అన్యాయంగా అనవసరంగా ప్రలేదినా నా అల్లాహ్ వద్ద వారికి అంతే ఎక్కువ కఠిన శిక్ష పడుతుంది గమనించారా అందుగురించి ఎవరైతే ఏ ఏ అధికారాల్లో ఉన్నారో ఇంట్లో తల్లి తండ్రుల నుండి మొదలుకొని స్కూల్లో టీచర్లు హెడ్ మాస్టర్ల నుండి మొదలుకొని ప్రతీ రంగంలో సామాన్యంగా పై అధికారులు చిన్నవారికి కదా శిక్షలో విధించేది అయితే ఎంత తప్పు ఉందో అంతగాకుండా అంతకంటే మించిన రీతిలో ఎవరైతే ఎవరికి ఎక్కువగా శిక్షిస్తారో అల్లాహ వద్ద అతడు అంతే ఎక్కువ శిక్ష పొందుతాడు సహెహుల్ జామేలో హీత్ నంబర్ ఒకటి సున్నా సున్నా ఒకటిలో ఉంది ప్రొఫ్టర్ సల్లహీ సలం తెలిపారు అషద్దు అదాబన్ ఇమాన్ ప్రళయ దినానా అతి కఠినమైన శిక్ష ప్రజలపై దౌర్జన్యం చేసే నాయకునికి అల్లాహు అ ఈ రోజుల్లో ఎందరో నాయకులు తమ కడుపు నింపుకోవడానికి తమ యొక్క సంతానంలోని వెనుక వచ్చే ఎందరో వంశాల వారి సుఖ సౌఖ్యాలను ఆలోచించి ప్రజల్ని ఎంతో కఠినానికి ఇబ్బందులకు గురి అలాంటి వారు ఈ హదీత ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి ఏ నాయకుడు ఎంత ఎక్కువగా ప్రజలపై దౌర్జన్యం చేస్తాడో ప్రళయ దినాన అల్లాహ్ వద్ద అతనికి ఎంతే ఎక్కువ శిక్ష పడుతుంది ఇంకా మహాశివులారా ఎవరైతే క్రియేటివిటీ మరియు పనితనం కళ అన్న పేరుతో చిత్రాలు చిత్రిస్తూ ఉంటారో అలాంటి వారి గురించి ప్రవక్త సలు అల్లాహు అసలు తెలిపారు ఇన్న అషద్ధాబి అల్ ముసీన్ ప్రళయ దినాన అతి కఠినమైన శిక్ష ఎవరెవరికైతే పడుతుందో వారిలో చిత్రాలు చిత్రీకరించేవారు అహ్యో మా ఖలక్తు మీరు ఏ ప్రాణ చిత్రాలైతే చిత్రించారో వాటిలో మీరు ప్రాణం కూడా పోయండి అని వారికి చెప్పి శిక్షించడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మహాశివులారా ఈనాటి కార్యక్రమంలో మనం నరకం యొక్క కాపలాదారులు వారి యొక్క నాయకుడు మరియు నరకంలో శిక్షల్లో ఎలాంటి స్థానాలు ఉంటాయి వీటి యొక్క వివరాలు విన్నాము నరకానికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఉన్నాయి తర్వాయి భాగాల్లో తెలుసుకుంటూ ఉందాము మరియు నరకం నుండి దూరం ఉండడానికి పాపాలు వదులుకొని సత్కార్యాల్లో ముందుకు వెళ్తూ విశ్వాస మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తూ ఉందాము జజాకుముల్ హుఖైరా వాల్లేకం వరహమూల వ